Jesus, sister. Sister, praise the Lord, <can> <on>. sisters. Praise <into gospel t -warming. laughs> the Lord, sisters. Praise the Lord, sisters. Praise the Lord. Praise the Lord, sister. Praise the Lord, honey. Praise the Lord, sister. Praise the Lord. Praise the Lord, brother. Sir, Lord, let us pray. First of all, we need to go to São oblidated 사례 of Kathy. Praise the Lord, honey. స్తోత్రం దేవా పశుదురా పశురకు తండ్రి దేవా ఐస్సు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవ తండ్రి నీ నామంలో ప్రభ ఇక్కడ ఎక్కి పివించడం ప్రభా నిన్ను శుతించటకు ఆరాధించటకు ప్రభా మేక వింటకు దేవా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారయా దేవా ప్రభా తండ్రి ఈ రోజు అంతా కూడా ప్రభావ ప్రతిదిన మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రబా మమ్మల్ని పోషిస్తున్న సజీవలు కలబెట్టి ఈ కృపలు మమ్మల్ని అందరూ భద్రపరిచినారయ్యా అందుని నీకు స్తోత్రం కృతజ్ఞత స్తోత్రిని చెల్లిస్తున్నాము తండ్రి దేవాది దేవా ప్రభా మరినైనా వచ్చిన ప్రతి బిడ్డలను దేవానికి వందనాలు ప్రభాతం రాలేని వారిని కూడా ఆశీర్వించిన ప్రభావ వచ్చేటప్పుడు నైనా నీ కృపద ఇచ్చాను ప్రభావ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దేవా అయా ప్రభా మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి దేవా అయా మాతో మాట్లాడండి ప్రభా నీకు స్తోత్రం తండ్రి బాబా మరి దేవా ప్రతి బానితలను తొలగించిన ప్రభావ మేము ఇంకా ప్రభావం మీలో మేము బలపాడు లాగా మమ్మల్ని ఆశ్రయించారు ప్రభావ మీ శక్తితో నింపారు ప్రభా అయా ఎంతో అపాయకరమైన కాలంలో మేము ఉన్నాం తని ఎటు చూసిన ప్రభావ అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయే స్థితిలో ఉన్నది ప్రభావ ఈ లోకమంత ప్రభా అయా మీ బిడ్డలను విన్నా మేము ప్రభా ప్రేమను పంచేవారుగా మేము ఉండలు లాగిన ప్రభావి ప్రేమను ప్రభా మాలో పెట్టండి దీవానికి స్తోత్రం తండ్రి ప్రభా అయా మేము ఒకరికొకరు బలపరుచుకుంటుంది ప్రభా ప్రేమగా మేము ఉండలు లాగిన ప్రభావం బలపరచని దేవ ఈశ్వరు భయ దృష్టిని యొక్క ప్రతి తంత్రం జరిగి శక్తి బలం మాకు ప్రభా దేవాతు బలం అంతటిద మాకు అధికారం ఇవ్వండి ప్రభా మీ సేవలో బలంగా వాడుకొని ప్రభా దేవాతని సేవ చేసిన వారిని బలపరచని మీ శక్తితో నింపండి ప్రభా ఇంకా బలంగా సేవ చేయాలని బలపరచని సైతార రాజాన్ని ప్రభా తన్ని ప్రతి చోట స్వార్థ ప్రకటింపబడలాగిన తన్ని దర్శించండి ప్రభా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండి దేవా మరి ఇక్కడ పెట్టిన ప్రతి ప్రాధాంశం కూడా మీ జ్ఞాపకం చేసుకునే ప్రభా వారికి విడుదల కలిగించండి దేవా ఏసు ప్రభానికి స్తోత్రం నైనా వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా ఆశీర్వించం దీవించిన దేవా చేత మాట్లాడిన ప్రభా బలపరిచందైనా ప్రతి బలతో నుంచి విడిపించి తండ్రి దేవాస్తుతి గణత మహిమ ప్రభావములు సమస్తం నీక చెల్లిస్తున్నాము దేవా మీరు అక్కడికి మమ్మల్ని అందరి సిద్ధపార్చుకోమని ప్రభా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికి పాట పాడతారు బ్రదర్ సిస్టర్స్ అందరికీ పాట పాడుకుందాము ధన్యము ఎంతో ధన్యము ఎస్ కలిగిన జీవితాము ఎస్ కలిగిన జీవితాము ధన్యము ఎంతో ధన్యము ఎస్ అయ్యను కలిగిన జీవితాము ఎస్ కలిగిన జీవితాము ఇహ పరమందున నూరు రెట్ల పలముండును ఇహమందున పరమందున నూరు రెట్ల పలముండును వారె ధన్యులు వారెంతో ధన్యులు వారె ధన్యులు వారెంతో ధన్యులు ఎంతో ధన్యము ఎస్ కలిగిన జీవితాము ఎస్ అయ్యను కలిగిన జీవితము ఎవరి అతి క్రమములు పరిహరింపబడను ఎవరి అతి క్రమములు ఎవరి పాపములు మాన్నింపబడను ఎవరి పాపములు మాన్నించబడను వారే ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ఎస్ అయ్యను కలిగి నా జీవితము ఎస్ అయ్యను కలిగి నా జీవితము క్రీసు ఏసుకు సమర్పించు కరములే కరములు క్రీసు ఏసుకు సమర్పించు కరములే కరములు క్రీసు ఏసు స్వరములు వినులే వినులు క్రీసు ఏసు స్వరములు వినులే వినులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వార ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఎస్ కలిగిన జీవితాము ఎస్ అయ్యను కలిగిన జీవితాము ప్రభుయేసుని సేవ చేయు పాదములే సుందరములు ప్రభుయేసుని సేవ చేయు పాదములే సుందరము ప్రభుని గురించి పాట పాడు పెదవులే పెదవులు ప్రభుని గురించి పాట పాడు పెదవులే పెదవులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఎస్ అయ్యను జీవితాము ఎస్ అయ్యను జీవితాము ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును అపవాది తంత్రములు గుర్తించువారును అపవాది తంత్రములు గుర్తించువారును వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఎస్సయ్యను కలిగిన జీవితము ఎస్ కలిగిన జీవితము శ్రమలయందు నిలచి పాడుచున్న వారును శ్రమల నిలచి పాడుచున్నవారును శత్రు బాణమెల్లా చెదరు కొట్టువారును శత్రు బాణమెల్లా వారును కొట్టువారును వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యము ఎంతో ధన్యము ఎస్తయ్యను కలిగిన జీవితాము ఎస్తయ్యను కలిగిన జీవితాము ఇహ మందున పరమందును నూరు రెట్ల ఫలముండును ఇహ మందున పరమందు నూరు రెట్ల ఫలముండును వార ధన్యులు వారెంతో ధన్యులు వారెన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఎస్ కలిగిన జీవితము ఎస్ కలిగిన జీవితాము బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావాలు అనిపిస్తున్నాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రభు మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ నైనా గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ నయన మీ కృపలో నయన మమ్మల్ని సర్వీ లెక్కలందుకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువ మరొక సరి చిన్న మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా వాక్యంధర మాతో మాట్లాడండి ప్రభువ మీ అందు మేము అంట ఉండటకు ప్రభువ మమ్మలను సాధి చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధన మనకి మహిమ కలుగును కాక దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని దేవుడు మరి ఆయన ప్రణాళికలో ఏర్పాటయ్యింది కాబట్టి మనకిచ్చిన మనం వినియోగించుకోవాలని మరి దేవుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు పరిణామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం మరి అపోస్తులైన పౌలు గారు మరి కురంది సంఘంతో రాస్తూ ఈ విధంగా మరి మాట్లాడుతూ కురందిలోకి రాసిన రెండో పత్రికలో పదమూడో అధ్యాయము ఐదో వచనంలో మరి ఈ విధంగా మాట్లాడుతూ మరి కురంది సంఘం వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఆయన ఈ విధంగా చూస్తే ఈ ఐదో వచనంలో పదమూడో అధ్యాయము ఐదో వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనడి అంటున్నాడు శోధించుకొని చూసుకొనడి అంటున్నాడు ఎందుకంటే మనలో విశ్వాసము ఉన్నదా మీలో మీరు విశ్వాసము గలవారైతే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోరడి అంటుంది ఎందుకంటే మరి మనను మనమే శోధించుకొని మరి చూసుకోమని ప్రభు పేరుట మరి ఆయన అపస్తులైన గారు మరి హెచ్చరిస్తున్నట్లు చూస్తూ మనము మరి దేవుని విశ్వాసం గలవారమై ఉన్నామో లేమో అని ఈ వాక్యము కొరంది సంఘమునకే కాదు కానీ మరి ప్రతి ఒక్కరిని ఎందుకంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనడి అంటాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన వాక్కు విడుదల చేసినప్పుడు ప్రతి ఒక్కరూ పరీక్షింపబడతారు ఎందుకంటే అది పరిశుద్ధత మనలో ఉందో లేదో అంటే ఎందుకనే విశ్వాసము గలవారై లేదో మీరు శోధించుకొని చూసుకోండి అంటాడు అది మనకే వదిలిపెడుతున్నాడు ఎందుకంటే మరి దేవుడు ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తూ చూసుకోండి అంటుండు మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మును మీరే పరీక్షించుకోండి అని చూ మరి చెప్తూ ఉన్నాడు కానీ మనం గ్రహించాలి ఎందుకంటే మనము మనలను పరీక్షించుకోవాలి విశ్వాసం గలవారమై శోధించుకొని చూడాలంటుండు పరీక్షించుకొని చూడండి అంటుండు ఎందుకంటే మరి ఆయన ఒక్కడే మరి మనతో తేటగా మాట్లాడేటకు మన హృదయ అంతరంగములను పరిశోధించేవాడు దేవుడు కాబట్టి మనలను పరిశోధించుకోవాలి ఆయనే కాబట్టి మనము మనము పరీక్షించుకొని మనము ఏ విధంగా ఉన్నాము అనే విధానాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకనే చోదించుకొని చూసుకోండి అంటున్నాడు మిమ్మల్ని మీరే పరీక్షించుకొని అంటున్నాడు మనం ఏ విధంగా ఉన్నాం మరి క్రీస్తులు అని మనలా మనమే పరీక్షించుకోవాల ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్న మనము క్రీస్తులు మరి ఏ విధమైన విధానాలు కలిగి ఉన్నాం మరి లోకానుసారంగామైన ఆశల్లో ఉన్నామా మరి ఒకరిని కించపరిచే విషయంలో ఉన్నామా ఒకరిని గనపరిచే విషయంలో ఉన్నామా మనుషులను మరి లక్ష్య పెట్టే వారిగా ఉన్నామా మనుషులను గణపరిచే వారిగా ఉన్నామా అధికారులను గనపరిచే వారిగా ఉన్నామా కాదు మనకు మరి సమస్తమును ఆయన మనకు సమకృతి ఇచ్చిన దేవుడు కాబట్టి మన పాపాలు మన శాపాలు మన నర నరక శిక్షను ఆయన కలవరి శిరువులో భరించిన ఆ యొక్క పరిశుభ్రమైన రక్తం చెందించిన ఆ యొక్క ప్రభువును మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలంటే మనలో ఏముండాలంటున్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనడి అంటుడు అందుక మరి ఆ విశ్వాసము క్రీస్తు మాటను వింటేనే కలుగుతుంది అందుకే మరి పరిశోధించి చూసుకొనడి అంటుడు శోధించి చూసుకోండి అంటుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి మీరు భ్రస్తులు కానియడలా ఏసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరే ఎరగరా మనము భ్రష్టత్వంలోనికి పోని వారముగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళే ఉండేవరం కాము కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా మీరు లేను కాబట్టి క్రీస్తులో మీరు ఉండాలా అందుకనే మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు శోధించుకోండి ఎక్కడైనా ఏములనైనా క్రీస్తు దూరంగా ఉన్నారేమోనని అక్కడ మరి పావులు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము గ్రహించుకునే వారిగా క్రీస్తును మనము ధరించుకునే ఉండాలి ఎందుకంటే మరి ఈ లోకంలో ఏది నమదగింది కాదు మనుషుడైనా ఇల్లైనా తనవారైనా పొరుగువారైనా తోడబొట్టిన వారైనా అనదములైనా ఎవరమైనా ఒకరిని విరిచి ఒకడు భార్య భర్తలైనా ఒకరిని విరిచి ఒకడు ఎడబాయవలసిందే కొన్ని రోజులకైనా కానీ అది మనిషి ఆ యొక్క ఆ బంధమనే ఆ యొక్క అలీకలో చుట్టుకొని మరి ఈ యొక్క ప్రేమను మరి దూరంగా పెట్టే ఉన్నారు చాలా వరకు ఎందుకంటే లోకము డబ్బు భార్య పిల్లలు ఈ సంసారం దాంట్లో మనిషి చిక్కబడి క్రీస్తును క్రీస్తుకు సగం మటుకే అంటే రూపాయలు చారణ మందం కూడా ఈ యొక్క ప్రేమను కనుపరిచే వారిగా లేరు కాబట్టి ఎక్కువ ప్రిపరెన్స్ డబ్బుకు ఈ యొక్క బంధాలకు మరి ఆ విధంగా ఉండి మరి మీలో ఎంతమంది ఉన్నారు మరి ఏ విధంగా ఉన్నారు మీరే పరీక్షించి చూసుకోండి శోధించుకోండి పరీక్షించుకోండి అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు మనం గ్రహించాలి ఎందుకంటే క్రీస్తు ఎంతైనా మనకు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా ఏ కాలంలో ఉన్నామో మనము ఏ విధంగా నడుస్తున్నాము మనం గ్రహించుకునే ఉండాలి ఎందుకంటే తిమోతికి రెండో పత్రికలో మూడో అధ్యాయంలో ఇద మాట్లాడుతూ ఉన్నాడు ఏ కాలంలో ఉన్నామో మన విశ్వాసము మనం ఏ విధంగా పరీక్షించుకోవాలి మనము క్రీస్తులు ఏ విధంగా ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తూ మరి తిమోతితో పావులు గారు మాట్లాడుతూ ఈ విధంగా రాస్తున్నాడు ఏమంటున్నాడంటే రెండో తిమోతి మూడో అధ్యాయము మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుము అంటు అది అంత్య దినములలో మనం ఉన్నాం కాబట్టి ఇవి అపాయకారమైన దినములే అపాయకరమైన కాలములే కాబట్టి మనము అది గ్రహించటం ఎందుకంటే పనికి వెళ్తున్నాము ఇంటికి అక్కడ ఎక్కడ ఏమి జరుగుతుందో ఏమి సంభవిస్తుందో అది తెలియదు అప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటామో లేదు రేపపాటున మరి ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి మనము భయము భక్తులతో ఆయన ఎందు నిలిచి ఉండే వారిగా ఉండాలని ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తునని తెలుసుకును అంటుంది ఎందుకంటే మనుషులు ప్రతి ఒక్కరిని అది మనలను ఎవరినైనా ఈ విధంగా చూపిస్తున్నాడు పౌలు గారు ఎలి మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు వింకములు ఆడవారు అంటు మనుషులు అంట ఇది ఏ తెగలలో లేరు ఏ సంఘంలో లేరు ప్రతి ఒక్క డినామినేషన్ లో ప్రతి ఒక్క చర్చిలో వీళ్ళే కనిపిస్తారు ఎందుకంటే మనం కూడా గ్రహించుకోవాలనే ఇందులో మనం ఉన్నామేమో అని ఎందుకంటే ఈ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది కాబట్టి ఇది మన మాటలు కావు అందుకనే అంటుండు మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అహంకారులు దూషకులు అంటారు ఇతరులను దూషించే ఉన్నారు బింకములాడువారు అహంకారులు తల్లిదండ్రులకు అవిధేయులు అది ఎప్పుడో అయిపోయింది అవిధేయులుగా తయారయ్యారు కానీ కృతజ్ఞత లేని వారు అపవిత్రులు ఇంత వరకు ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా ఉన్నారని మనము పరీక్షించుకోవాలంటు ఇక్కడ కురంది పత్రికలో చెప్పి మీరు విశ్వాసం ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అన్నాడు ఇక్కడ ఏమంటుడు మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే ఇగో ఈ విధంగా ఉన్నారని చూపిస్తున్నాడు మనుషులంట స్వార్థపీయులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత కూడా లేనివారు చేసిన సహాయాన్ని మరిచి ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టిన క్రీస్తును కూడా మరిచే విధానంలో మనుషులు ఉన్నారేమో మీరు సహి మీరు చోదించుకొని చూసుకొని అని అంటున్నారు ఆ విధంగా ఉన్నారు కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించే వారిగా లేకుండా కృతజ్ఞత లేని వారిగా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అయితే అనురాగరహితులు అతి అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు స్వజల దేశులు ఇట్టి విధమైన మనుషులు ఈ ఒక్క పదమైన ఈ యొక్క విధానాన్ని అయినా మనలో ఇక్కడ మూలకు ఉండదేవో మనం పరీక్షించుకోవాలా చూసుకోవాలని ఇక్కడ వాక్యం సెలవేస్తుంది ఎందుకంటే మరి దేవుడు మనుషులను ఎప్పుడు మొదట యథార్థవంతులుగానే సృష్టించిందట గాని మరి మనిషి అనేకమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి విరోధంగా పనిచేస్తూ మరి తన ఆలోచనలను పట్టే మనిషి నడుస్తున్నాడు గాని దేవిని నడిపింపుతో కాదు ప్రతి ఒక్కరు గ్రహించుకుంటే అదే ముందు ఎందుకంటే తన ఆలోచననే ముందు కానీ దేవునికి తర్వాత స్థానం ఇస్తున్నారు తన ఆలోచనను ముందు పెట్టి దేవిని తర్వాత ఎందుకంటే మన ఆలోచనలు ఫలించవు కాబట్టి అయ్యో అది సఫలమైతే ఇది నాకు కాలేదు ఎందుకని దేవిని ప్రశ్నించడం ఎందుకంటే మొదటి స్థానం దేవినికి యాక మనము ఎన్నోసార్లు విఫలమవుతూ ఉంటాం ఎందుకంటే మనం గ్రహించుకోవాలా ఎందుకు మనం గ్రహించుకోకూడదు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూసుకోండి అంటు పరిశోధించుకోండి పరీక్షించుకోండి అని అంటుంది అందుకని శోధించుకొని చూసుకోండి అంటుండడు కొరందిలో అయితే మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నాలుగో వచనంలో ముర్ఖు ద్రోహులు ముర్ఖులు గర్వాంధులు దేవిని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు వీళ్ళంట దేవిని కంటే సుఖము చూస్తున్నారు ద్రోహులు మురుకులు గర్వాంధులు దేవినికంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారంట వీళ్ళు ఈ విధంగా ఉన్నారేమో చూసుకోండి మీరు ఈ అలవాట్లు పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండియో దాని శక్తిని ఆశ్రయించు వారునై ఎందురు ఆశ్రయించని వారునై ఉందరు అంటున్నాయి ఎందుకంటే పైకంట భక్తి గల వారి వాళ్ళే ఉండియో దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారంట మరి ఇంటి వారికి వింపుకుడమై ఉండుము అని త్రిమూర్తితో ఉన్నాడు ఎందుకంటే మరి ఆయన అట్టి విదంగా ఆయన టీచ్ చేసిండు ఆయన ఒక ట్యూటర్ ఎవ్వరు కూడా ఆయనకు లేరు కానీ మరి ఆ తిమోతిని ఆ విధంగా ఒక సాధనముగా దేవునిలో ఆయన తయారు చేశాడు మరి పౌలు గారు అందుకనే మనము గ్రహించవలసింది ఏంటంటే ఎప్పుడైనా మనలో మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఈ లోకంలో నా నేను నాకు తెలిసింది ఇంకొకరికి తెలియకపోవచ్చు కానీ అంతా నాకు తెలుసు అనే విధానంలో మనిషి ఉంటే అది పతనానికి దారితీస్తుంది ఎందుకంటే తను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును అని మరి చాలా చోట్ల రాయబడి ఉన్నది అందుకని మనము ఎప్పుడైనా ఒక మనిషిని హేళనగా ఒక మనిషిని తిరస్కారంగా చేసేవారిగా ఉండకూడదు మనలో మనం మొదట పరీక్షించుకొని మొదట స్థానం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి మనం పరిశోధించుకోవాలి శోధించుకొని చూడండి అని అందుకనే మొదట మాట్లాడు పాపభరితలై నాన విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నను సత్య విషయమైన అనుభవ అనుభవ జ్ఞానము ఎప్పుడు నువ్వు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో వచ్చి వారిని చిరపట్టుకొని పోవారు వీరులో చేరిన వారు ఎవరెవరు ఉన్నారంటే ఈ విధంగా చెప్తూ పోతే చాలా ఉన్నాయి కానీ ఇక్కడికి మనం తిమోతి విషయంలో మాట్లాడుతూ ఆ విధంగా మాట్లాడుతున్నాడు అయితే మరి యూధ ఒక మాట మాట్లాడుతున్నారు యూద పత్రిక అధ్యాయము ఒకటో అధ్యాయము మనము దేవిని విశ్వసించి చాలా సంవత్సరాలైనా కూడా ఆ మరి మనకు అన్ని తెలుసు అంటే మనకు కొన్ని తెలియని కూడా ఉంటాయి మొత్తమే తెలియకుండా కూడా ఉంటాయి ఎందుకంటే మన మనిషి మతి జీవి కాబట్టి ఇన్నా కూడా వినట్టే మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పటిదప్పుడు వారికి జ్ఞాపకం చేస్తూ మరి ప్రవక్తలను ఆయన శిష్యులను పరిచారకులుగా మరి ఆయన సేవకులుగా ఎంచుకున్నారు దేవుడు ఎందుకంటే ఇప్పుడు చెప్పింది రేపు మర్చిపోవచ్చు కానీ జ్ఞాపకం చేయడానికి ఆయన సేవకులను నిలబెట్టుకున్నాడు కాబట్టి ఈ సువార్త మనకు కూడా అందింది అయితే యూద పత్రిక వచనంలో ఈ విధంగా ఈ సంగతులు మీరు ముందటనే ఎరిగి ఉన్నాను ఈ సంగతులు ఈ జరిగిన సంగతులు జరిగిపోయిన సంగతులు ఇప్పుడు జరగబోయే సంగతులు మీరు చూసినవన్నీ ఈ సంగతులన్నీయు మీరు మొదటనే ఎరిగియునను నేను మీకు జ్ఞాపకము చేయకూరుస్తున్నది ఏమనగా అని మరి యూద మాట్లాడుతూ ఉన్నాడు ఏమనగా అంటున్నాడు ఎరిగియునను నేను మీకు జ్ఞాపకము చేయకూరుస్తున్నది ఏమనగా ప్రభు అంట ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించిన రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిందంట ఈ విధంగా మరి ఆయన నాశనం చేయడానికి కారణం ఏంటంటే మనము ఏ విధంగా ఉన్నాము అని వాళ్ళు పరీక్షించుకోలేదు దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన విధానాన్ని కూడా వాళ్ళు చూసి కనులారా బండ నుండి నీళ్లను ప్రవహింపజేసిన దేవుని మర్చిపోయారు కాబట్టి ఆయన ఆ విధంగా చేయవలసి వచ్చింది ఎందుకంటే కృతజ్ఞత లేని వారు అనిరాగ రహితులు అని అక్కడ రాయబడ్డున్న తిమోతులు మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకంట ప్రభు ఏం చేసినట్ట చీకటి కటిక చీకటిలో నిత్య ఆయన బంధించి భద్రం చేసి ఎందుకంటే దేవదూతలు మనకంటే పవర్ఫుల్ బలవంతులు అయినా కూడా వాళ్లకు వాళ్ళు వాటికి అదృశ్య శక్తి ఉన్నా కూడా అన్నిటిని కూడా బంధించి పెట్టేసినట ఎందుకంటే ఆ ఇచ్చిన ఆ యొక్క పోస్టును నిలుపుకోలేని ఆ యొక్క ప్రధానత్వమును నిలుపుకోలే ఆ యొక్క గొప్పతనం నిలుపుకొని ఆ యొక్క ఆ దూతను ఏం చేసిందంట జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములు బంధించి భద్రం చేసిండు ఎందుకంటే మరి ఆ మరి ఏ విధంగా అతి మనకు తెలియదు కానీ మరి దేవునికి అతి నచ్చనిది కాబట్టి దాన్ని బంధించి భద్రం చేసినట్లు ఇక్కడ మన దేవుడు చూపిస్తూ అయితే మనము కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యము మనలో ఏదైనా ఉందా మనను మనం పరీక్షించుకునే వారిగా ఉండాల దేవదూతలని బంధించి నిత్యపాశంలో చీకట్లు పెట్టిన దేవుడు మనుషులు చేసిన పాపాన్ని లక్ష్య పెట్టడా అది తీర్పులోనికి ప్రతి ఒక్కరూ పోవలసింది అందుకనే ఏడు వచ్చిన ఆ ప్రకారంగానే సుధమ కుమారులను వాటి చుట్టుపక్కలను పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు నిత్యాగ్ని దండన నిత్యాగ్ని దండన అనుభవించస్తూ దృష్టాంతముగా ఉంచబడ్డాయి అంట మరి ఇవి ఈ కంటితో హృదయముతో ఆలోచనతో చేసిన ప్రతిపాపము అది వ్యభిచారం కిందికే వస్తుంది కాబట్టి ఇది మనకు తగనిది అందుకనే మనము గ్రహించుకొని యేసు వారి విషయంలో మనము ఏ విధంగా ఉన్నామని పరీక్షించుకునే వారిగా ఉండాలి అని ఇక్కడ మరి దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు యొక్క రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అంటుంది ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా అంటున్నాడు అవును క్రీస్తు విరోధి వస్తాడని మనం వింటూ ఉన్నాం ఆయనను క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా ఇప్పుడు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన క్రీస్తు వారితో యశుప్రభు వారితో తన ఆయన యొక్క పరిచర్యలో ఆయన తోడుగా ఆయన ఎంబడి ఉన్నవారు క్రీస్తును అనుభవించిన వారు క్రీస్తును ఆయన చేతిలో వారి చేతుల తాకి ఆయన పెట్టిన భోజనము తిని ఆయన బోధను అనేకులకు ప్రకటించిన యోహాను కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఉన్నారు ఇది కడవరి గడియ దీని చేత తెలుసుకొస్తున్నాం ఇది కడవరి గడి కాబట్టి మనము పెట్టుకోండి పెట్టుకోండి ఓకే అయితే మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన సర్వశక్తి మంతుడు మనము మనుషులను మంచి మాటలతో మభ్య పెట్టచ్చు క్రీస్తు మరి మా అలాంటి మబ్బులను అలాంటి పొరలు కమ్మిన కనులను కూడా ఆయన తేటపరిచి మనకు పునర్జన్మనిచ్చిన యేసుప్రభు వారి విషయంలో మనము ఏ విధంగా ఉండాలనేది మరి ఆయన బయలుపరచబడిన వాక్యాలు మనము రహిస్తూ అయితే రోమపత్రిక రోమ పత్రిక రోమిలకు రాష్ట్ర పత్రిక అపోసలైన పౌలు పదకొండ అధ్యాయము ఇరవై ఐదో వచనంలో పదకొండు ఇరవై ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ అపసులైన పావులు రోమిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఈ విధంగా మాట్లాడుతూ మరి సంఘానికి రాస్తూ ఉన్నాడు సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకురగోరుస్తున్నాను ఎందుకంటే ఈ మర్మము మరి మర్మమై ఉన్న క్రీస్తును బయలుపరిచిన దేవునికి మరి ఆయన నామానికి మరి మా ఘనత ప్రభావాలు ఎందుకంటే సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు అంటు మీరు మాత్రమే హెచ్చించుకోకండి ప్రతి మనిషి ఎవరు కూడా హెచ్చించుకోకూడదు అందుకనే సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుస్తున్నారు అదేమనగా అన్ని ప్రవేశము సంపూర్ణమ వరకు ఇజ్రాయలు నాకు కఠిన మనసు కొంత కొంత మటు కంట కలిగిందంట ఎందుకంటే మరి ఆ దేవుడు అది ఆయన్నే రప్పించాడు ఎందుకంటే ఆయన చిత్తం మన తల వెంటుకలలో ఒకటి కూడా నశింపదని వాగ్దానం ద్వారా దేవుడు ఇచ్చింది అవి నిజమే అది ఎందుకంటే అది నమ్మిన వారికి కార్యసిద్ధి కలగజేయగల సమర్థుడు దేవుడు కానీ అది మనుషుల వలన కాదు అందుకనే సహోదరుల మీ దృష్టికి మీరే బుద్ధిమంతులం అని అనుకునుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కూర్చున్నను అదే ప్రవేశము సంపూర్ణము వరకంట ఇజ్రాయేల్లకు కఠిన మనసు కొంత మటుకు అయితే ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు ఎందుకంటే మనమే మనకు బుద్ధిమంతులమని అనుకోకూడదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి క్రీస్తులు మనలో నుంచి కనుపరిచేవారిగా ఉండాలే తప్ప మనను మనము కనుపరుచుకునే వారిగా ఉండకూడదని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి తెలియబడుతూ ఉన్నది అదే మరి రోమ అధ్యాయము పదమూడో వచనంలో ఏ విధంగా ఉన్నదంటే మనము గ్రహిస్తే ఇవి చాలాసార్లు విన్న వాక్యాలే కానీ మన జీవితాలకు ఇవి మన హృదయానికి ఎప్పుడు తగులుతాయో కానీ అది విని చెవులారా విని కనులారా చూసి కూడా ఆ టైంలో మనము దాన్ని మర్చిపోయేవారిగా ఉంటాం కానీ మరి అపసులైన పౌలే ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు శరీరానుసరముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందరు అంటుడు అదంతే ఎందుకంటే శరీరానుసరంగా ఎప్పుడైతే నడుస్తామో మనము ఆ ప్రవర్తించిన ఎడల సావలసిన వారై ఉందరు అంటుండు ఎందుకంటే మనము క్రీస్తును ఎరిగి మనము మరిచే వారిగా ఉండొద్దని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ఎందుకంటే మరి చావలసిన వారే కాని కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు అంటు మరి ఆయన నిత్య జీవము గల మనం గ్రహించవలసింది ఏంటంటే ఇక్కడ మరి ఆత్మద్వారా నంట ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించదము ఎందుకంటే మనలో మనను మనం పరీక్షించుకోవాలని మొదట చెప్పిండు ఆయన మరణ మరణను శోధించుకోవాలా అని చెప్పింది శోధించుకొని చూసుకోండి పరీక్షించుకోండి మీలో ఏముంది విశ్వాసం అనేది ఏ విధంగా ఉందని మరి మాట్లాడాడు అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు మనమంట ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా జీవించదము అంటు జీవించదర మీరు మరి దేవుడిని ఆత్మ ద్వారా రాయబడిన పరిశుద్ధ గ్రంథము తేటపరుస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాడు దేవిని ఆత్మచేత ఎందు అంగీకరింపబడుదరో వారందరంట దేవిని కుమారులై ఉంది అంట మనం మనుష్య కుమారులమే మట్టి వాళ్ళమే అయినా కూడా ఆయన అట్టి ధన్యత మనకు అనుగ్రహించిందని మర్చిపోతున్నాం కానీ మనను మనమే చూయించుకుంటున్నాం క్రీస్తులు మనలో నుంచి ఇతరులకు క్రియాధార చూయించటం కాబట్టి మనము ఏ విధంగా ఉన్నామో మరి మనము గ్రహించుకోవాలా శోధించుకోవాలా పరిశోధించుకోవాలి అని వాక్యం చూసలేవు స్నేహలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొంది తిరిగి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాము అంటున్నాడు మోము పత్రిక ఎందుకంటే అపుసులైన పౌలు చాలా వరకు ఆయన రాసిన పత్రికలో మనుషులను హెచ్చరించడము సరిచేయడం ద్వారా ఆయనలో చాలా చక్కటి విధానాలు మనము గ్రహించగలం ఎందుకంటే మరి నేను అంతడైన నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్ నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే ఆయన ఎంత ఎటువంటి విధానాలు అనుభవించిన వ్యక్తి ఆయన మనము గయించుకోవాలి ఎందుకంటే దేవుడు అక్కడ ఈ లోకంలో నమ్మదగినవాడు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు కాబట్టి మనము మరి దేవిని అందు భయభక్తులు కలిగి ఉండే విధానాన్ని నేర్చుకోవాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే రెండవ కురంది ఆరో అధ్యాయము నాలుగో వచనంలో కొల కొరందిలకు రాసిన పత్రిక అపసులైన పౌలు కొరందీలకు రాస్తూ ఈ విధంగా ఆరో అధ్యాయం నాలుగో వచనంలో మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమి కలగజేయక ఎందుకంటే మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అంత జాగ్రత్త ఆయన కనిపెడుతున్నాడు ఆయన అంత జాగ్రత్త అందుకనే ఆ పరిచర్య నిందింప నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమల ఎందును ఏమంటుంది ఇక్కడ శ్రమల ఎందును ఇబ్బందుల ఈ శ్రమలు లేవు మనకు ఈ ఇబ్బందులు లేవు ఉన్నది దీని దేవుని స్థుతిస్తలేము అయితే మరి ఏమంటున్నాడు శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును జాగారంలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నామంటున్నాయన ఇన్ని ఇబ్బందులు మనకి ఎప్పుడన్నా కలిగినా కలగలేదు శ్రమ లేదు ఇబ్బందులు లేదు ఇరుకులు లేవు దెబ్బలు ఎందు శిరసాలలో లేము అల్లర్లలో లేము ప్రయాసంలో లేము జాగారంలో లేము ఉపవాసంలోనూ అయితే ఓర్పు గలవారమై ఎట్లున్నాం మరి మనం లేము అందుకని మేము ఓర్పు గలవారమై ఉన్నాం దేని విషయంలో ఉన్నామంటున్నాడు మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము అంటే ఆయన చేసే పరిచర్యకు ఏ మాత్రమైనా కూడా డాగు మత్సాలు లేకుండా చేయాలన్నంత ఆతృతతో ఉన్నాడు ఆయన అట్టి విధమైన క్రీస్తును ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు అభ్యంతరమే కలగొద్దు నేను చేసే సేవలు అని మాట్లాడుతున్నాడు అంతే అపవిత్రతతోనూ పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను అంటున్నాయి పవిత్రతతోనూ జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవిని బలము వలనను కుడియడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవిని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెచ్చుకొనుచున్నాము అంటుం మెప్పించుకొనుచున్నాము అంటుంది వారిని వారే మెప్పించుకొను చున్నారంట మరి ఇన్ని విధాలు అయినా ఆ యొక్క మరి ఆ పరిచర్య ఆయన చేసే యొక్క దేవిని పరిచర్య ఎంత నిష్కపటంగా ఏ విధమైన స్వార్థపూరితమైన కూడా లేకుండా ఆయన అంత ప్రయాస పడుతున్నాడు అందుకనే తొమ్మిదో వశం లేవ మేము మోసగాలరమ మోసగాల రమై ఉన్నట్లుండి సత్యవంతులము అంటుండ తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుతున్నాము అంటుండే శిక్షింపబడిన వారమై ఉన్నట్లు నుండి ఉండి చంపబడిన వారము వారమై అయినట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుతున్నాము దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమి లేని మా లేని సమస్తము కలిగిన వారము అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దేవుడు చేయగలటకు సమర్థుడు అని నమ్మిండు అందుకనే సమస్తమును నేను పెంటగా ఎంచుకొనిస్తున్నానన్నాడు నా ప్రాణమును ఏమాత్రం కూడా నేను ప్రియముగా ఎంచుకునటం లేదని అన్నాడు ప్రవులు గారు అంత తెగింపు అంత యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని అతను జీవించాడు మనం ఎందుకు జీవించకూడదని మనం పరీక్షించుకొని శోధించుకోవాలని దేవుడు మాట్లాడు ఓ కురం దీలారా లేకుండా మీతో మాటలాడుస్తున్నాను అంటున్నాయను మా హృదయము విశాలపరచబడి ఉన్నది అంటుండదు మీ మా అంతకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతకరణమే సంకుచితమై ఉన్నది మా హృదయము విశాలంగా ఉన్నది మేమెలాంటి కపటం కాము కానీ మీ హృదయాలోచనలు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియబడటం లేదు అంటుంది అందుక మీ అంతకరణము సంకుచితమై ఉన్నది అంటుండ ఆయన అడుగుతున్నాడు ఎందుకంటే దేవుడు మరి ఎప్పుడు మరి న్యాయస్థుడే అన్యాయస్థుడు కాడు దేవుడు ఎప్పుడైనా నమ్మదాగిన కాబట్టి మనం గ్రహించుకోవాలి ఎందుకంటే రెండో కురందిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇక్కడ కూడా మాట్లాడుతూ ఆయన ఆయన పడిన విషయాలను జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధమైన పౌలు మరి పదకొండు ఇరవై ఏడులో ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటివి ఇంకొనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి కానీ ఇవన్నీ గాక సంఘము సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు సంఘం అంటే మనమే కాబట్టి ఒకరిని గూర్చి ఒకరు చింత కలిగి ఉండాల ఎందుకంటే సహోదరుడు వెనకబడితే సహోదరుడు వెనకబడితే వాళ్ళను లేవనెత్తి క్రీస్తులో ఇలబెట్టే వారిగా ఉండాలి వీడు వీళ్ళు పడిపోయారు వాళ్ళతో మనకు అవసరం ఇలాంటి విధానాలు ఉంటే మరి క్రీస్తు మన గురించి చనిపోన అవసరమే లేదు ఎందుకంటే క్రీస్తు ఆ యొక్క వ్యభిచారం స్త్రీని క్రీస్తు మరి సహించిండు ఆయన ఆమె భారం భరించిండు యేసు ప్రభు వారే క్షమించి వాళ్ళ కన్నులు తెరిపించిండు నువ్వు పాపంలో ఉండి వేరే వాళ్ళను పాపంలో ఉన్నామని అనడానికి వీలు లేకుండా చేసిండు ఎందుకంటే మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు నీతిమంతుడు ఒక్కడున్న లేడు అందరూ త్రువతప్పి అంత పనికి మాలిన వారేనని మరి రోమ పత్రికలో మరి పౌలు గారు రాస్తూ జ్ఞాపకం చేస్తూ అందుకని మనము మరి మనుషులను క్షమించలేని స్థితిలో ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నాం అది ఒక్కటి వదిలేస్తే ప్రపంచంలో క్రీస్తు ప్రేమ ఇది క్రైస్తవుల్లోనే ఉంది ఆ ప్రేమ వెదజల్లబడుతుంది ఎందుకంటే క్రైస్తవులు క్రైస్తవులనే ఉరువలేని సహోదరులు సహోదరులనే ఓర్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి అది గ్రహించుకోవాలి మీకా గ్రంథము ఏడో అధ్యాయము మీకో గ్రంథము ఏడో అధ్యాయము రెండో వచనంలో చూసి చూసుకుందామండి మీక గ్రంథము ఏడో అధ్యాయము రెండో వచనములు భక్తుడు దేశములో లేకపోయేను మనము ఎస్సు ప్రభు భక్తులము అని మనం చెప్పుకుంటున్నాం అది మరి మనను మనం పరీక్షించుకోవాలా శోధించుకోవాలా పరిశోధించుకోవాలా అని మొదట కురంది పత్రిక లో మాట్లాడుతూ పదమూడు అధ్యాయం ఐదో వచనంలో ఏ విధంగా దేవుడు మనను మరి పరిశుద్ధాత్మ దారా హెచ్చరించాడు అందుకని మరి ఇక్కడ కూడా అంటున్నాడు భక్తుడు దేశములో లేకపోయను జనులలో యథార్థపరుడు ఒక్కడునో లేడా అంటున్నాడు మరి ఉన్నారా మనకు మనమే బుద్ధిమంతులు సహోదరులారా మీకు మీరే బుద్ధిమంతులు అనుకునకుండున్నట్లు అని జ్ఞాపకం చేసి ఎందుకంటే ఆ రోమ పత్రిక పదకొండు ఇరవై ఐదులో జ్ఞాపకం చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒక్కడను లేడు అందరు ప్రాణహాని చేయుటకై ఉంచుండు వారే అని ఇక్కడ మాట్లాడుతూ మరి ఏ విధంగా సహోదరుల విషయంలో మరి దేశంలో మేమే ప్రార్థనా పరులం అనుకోవడానికి మన మరి ఎందుకంటే యథార్థ వరులను దేవుడు ఎప్పుడు ఎవడు యథార్థంగా ఉన్నాడని ఎవడు దీనుడై ఆయన ఎందు అనుకుచుడునో ఆయన ఎందు అతను దేవుడు దృష్టిస్తానన్నాడు కానీ భక్తులమని చెప్పుకుంటే కాదు అందుకని అవును భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి వారే అని అంటున్నాడు ఇక్కడ అందుకని ప్రతి మనుషుడును కిరాతకుడై ఉన్నాడంట చూడండి ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును చూడండి ఎందుకంటే లోకంలో ఇది ప్రవచనాలు నెరవేరుతున్నాయి మరి ఎందుకంటే మనం చూస్తున్నాము కళ్ళతో కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి అందుకనే ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును అంటున్నాడు రెండు చేతులతో కీడు చేయ పూను కుందురు అధిపతులు బహుమానం కోరదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు ఇప్పుడు జరుగుతున్న గొప్పవారు తమ మోసపు కోరికనట తెలియజేయదురు ఎంత పెద్ద గొప్పవారైనా వాళ్ళ యొక్క వంకర బుద్ధి అనేది ఇక్కడ తెలిసిపోతుంది చూపించుకుంటారంట ఆ విధంగా అట్లా ఉన్నారు అందుకనే గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టు నుండి దాన్ని ముగింతురు కానీ మరి అది యొక్క జ్ఞాపకం చేస్తూ మరి మీకో ద్వారా బయలుపరిచాడు వారిలో మంచివారు మున్ల వంటి వారంట ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాయి ముంలు పోలిచినట్లుంటాయి కాబట్టి వారిలో మంచి వారంటే ఎట్లుంటారంట మాటలు ముండ్ల చెట్ చెట్ల వంటి వారంట వారిలో యదార్థవంతులు ముండ్ల కంచె ముండ్ల కంచె కంటేను ముండ్లు ముండ్లుగా ఉంటారంట అవును వారిని సాగించలేదు మంచి వారికి మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మరి ఇది వేరే వాళ్లకు మనం మంచి చెప్తే వాళ్ళకు నడవదు అందుకనే వారు ముండ్లు ముళ్ళుగా ఉంటారంట నీ కాపురుల దినము నువ్వు శిక్షణందు దినము వస్తున్నది ఇప్పుడే చెరులు కలవరపడుతున్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తము కలవరంలోనే ఉంది గ్రహించాల ఎందుకంటే ఇది అంత్య దినములు కాబట్టి అపాయకలమైన కాలములు వచ్చును అని వారి జ్ఞాపకం చేసిన వాక్య విధానాన్ని మన హృదయాల్లో భద్రపరచుకొని మనము మరి ఆయనను అనుసరించే వారిగా ఉండాలి అందుకని అంటుండు కాపరులు ఏమంటుండు నీ కాపరులు కాపరుల దినము నీవు శిక్షణం దినము వస్తున్నది ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు అంటుడు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు అంటుండు ఐదో వచ్చిన స్నేహితుని ఎందుంట నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు అంటుండు ఎవరైనా అతిగా ప్రేమించే వద్దు నమ్మక ఉంచవద్దు మనము నమ్మకము గలవారమో కామో చూసుకోమో అని ఫస్టే కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చే నీ స్నేహితుని నమ్ముకునవద్దు నీ కవిగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు అంటుండు అంటే మనం ఏ విధంగా ఎలాంటిదైనా కూడా బయట పెట్టుకొని చెప్పకూడదు ఎవరిని నమ్మకూడదు ఈ విధంగా ఉండాలి అని అంటున్నాడు ఎందుకంటే స్నేహితుని అందు నమ్ముక ఉంచొద్దు ఆయన ఇటువంటి విపత్తులు జరిగేవి ఉన్నాయి ఎందుకంటే ఆయము చూసి అన్ని విధానాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆరో వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు కుమార్తె తల్లి కోడలు అత్త లేచెదరు అంటే ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు మరి ఎప్పుడో అయిపోయిరా విరోధులు ఎవరి ఇంటి వారు వాళ్ళకే విరోధులుగా ఉన్నారు కుమారుడు అంట తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు ఉమార్తే తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు ఎవరు ఇంటి వారు వారికే విరోధులగుదురు అంటుండదు అయితే ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడు ఏడో వచనంలో అయినను ఎహోవా కొరకు నేను ఎదురు చూచేదన్నా రక్షణ కడతయాగు నా దేవిని కొరకు నేను కనిపెట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు ఎందుకంటే ఈ విధంగా ఉండాలంటున్నాడు శత్రువుతో మాట్లాడొచ్చు అంటున్నాడు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద తిరిగి లేతును నేను అంధకారం కూర్చున్నను ఎహోవా నాకు వెలుగుగా ఉండును అంటున్నాడు ఎందుకంటే మనము ఆయనను అనుసరించి తిరిగే వారిగా ఒక ఇంటి వాళ్ళు వాళ్ళకే శత్రువులు అడతారంట మరి స్నేహితుని ఎందు నమ్మకం ఉంచొద్దు అని చెప్తూ ఉన్నాడు నీ పెదవుల ద్వారము కాప పెట్టుకో అంటున్నాడు నీ స్నేహితుని ఎందు నమ్మక ఉంచక అంటున్నాడు అయితే వారిలో మంచి మంచి మాటలు చెప్తే వాళ్ళకు అది నచ్చదు ముండ్లు ముళ్ళుగా ఉంటాయంట అందుకనే మనము ఇక్కడ మూడో వచ్చిన రెండు రెండు చేతులతో కూడిచే ఒనుకుందురు అంట ఈ విధమైన విపత్తులు జరిగే కాలము జరుగుతున్నాయి ఇప్పుడు ఇంత ముందుకే జరిగినాయి ఇంకా మనము ఊహించలేని ఆశ్చర్య క్రియలు ఏంది అంటే అవి చెడు కారణమైన క్రియలు జరిగేవి ఉన్నాయి కాబట్టి మరి మనం ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండో కురంతి అధ్యాయము ఐదో వచనంలో చెప్పిన ప్రకారము మీరు విశ్వాసం గల ఉన్నారో లేదో మిమ్మల్ని శోధించుకొని చూసుకుని అంటుండు మిమ్మను పరీక్షించుకొని పరీక్షించుకునడి అంటుండు మరి మనము పరీక్షించుకునే వారిగా ఉండి ఆయన నామానికి మహమతిచ్చేవారిగా ఉండాలని దేవుని పేరిట మీ అందరికీ శుభములు వందనాలు చెల్లిస్తూ ఆయన ఈ వాక్యమును మన హృదయాల్లో భద్రపరచునిగా కానీ ప్రార్థించుకుందాం పరిశుధ్రమైన తండ్రి ప్రభు మీ పరిశుద్ధకరమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన ఏసు క్రిస్తున్నామానికి అయా కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ నాయన వాక్యం ధర మాతో స్తోత్రం ప్రభావ ఈ వాక్యం వాక్యమును మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభు కనీసం నా తండ్రి ఈ వాక్యము మరి ఏం బోధించింది ఏం మాట్లాడింది అని మేము గ్రహించేవారిగా ఉండాలి ప్రభు అను క్షణం లోకానుసారమైన ఆలోచనలు కలిగి మరి ప్రతనమైపోతున్నాం కానీ అలాంటి జీవితాలు మాకు అవసరం లేదు ప్రభు ఈ వాకులను మేము శోధించి పరిశోధించి దాన్ని మరొకసారి మేము రిపీట్ చేసుకొని చూడాలా మా జీవితాలను మేము పరీక్షించుకోవాలా మా విశ్వాసం ఎలా ఉంది మరి మేము ఎవరి అందు నమ్మికే ఉంచేవారిగా ఉండదు ప్రభు ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఒక్కడవే మనుషులు నమ్ముకుంట యహోవను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకుంట కంటే యహోవను ఆశ్రయించట మేలు అని సెలవు ఇచ్చిన మీ మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన మమ్మల్ని తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామానికి మహిమగణత ప్రభావాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మరి కేఎం కుడి ఉన్న మన అందరికీ సదాకాలం తోడయిండి నడిపించి ఆదరించుగాక ఆమెన్ ప్రైజ్లాడు అందరికీ వంద నాలుగు దేవుడు మమ్మీ అందరినీ దీవించుగాకీన్ సిస్